ేమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం భద్రం కమే విశ్వయామదేవాద్రం పశ్యే మాక్షత్ర స్థిరైరంగైస్తుమేమిజరాయ స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్త బృహస్పతి ఓ శాంతిశా తిష్ాంతి మృల్లోహ విస్ఫులింగా సృష్టిరే చోదిత్య ఉపాయ సోవతారాయ నాస్తిభేదన సృష్టివాక్యాలు ఉంటాయి పురాణాల్లో ఓ రకంగా ఉంటాయి ఉపనిషత్తుల్లో ఇంకో రకంగా ఉంటాయి పురాణాల్లో ఏదో కథా సందర్భంగా ఉంటాయి ఓ పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవారు ఆయన్ని ఆయన మనస్సుతోటి ఋషులను సృష్టించాడు ఆ ఋషులు ప్రజాపతుల్ని సృష్టించారు ఆ ప్రజాపతుల దేవతల్ని కళాత మనుషుల్ని ఇలా ఉంటాయి పురాణాల్లో ఇదొక స్టైల్లో ఉంటాయి దాంట్లో కొంత సింబాలిజం ఉంటుంది అంటే కొంత ఒరిజినల్గా ఆ పురాణిక్ లిటరేచర్ యొక్క మూలాలను మనం చూసినట్లయితే దాంట్లో సింబాలిజం ఉంటుంది ఇంకా తర్వాత పురాణిక్ లిటరేచర్ హద్దు ఆపు లేకుండా అలా పెరిగిపోయింది విస్తల పురాణాలని ఇవనేవని వాటి అన్నిటినీ కవర్ చేసుకురావాలంటే అది అయ్యే మాట కాదు తర్వాత పురాణం అని వ్యాసుడి పేరుతో ఉంటుంది అలా కూడా కరెక్ట్ కాదు ఆ ఇంటర్నల్ కూడా సపోర్ట్ చేయదల్లా ఇవో అవన్నీ పరిగణంలోకి రావు ఇక ఉపనిషత్తుల్లోకి వస్తే మటుకు ఇక్కడ వ్యక్తి దృష్ట్యా కాకుండా తత్వదృష్ట చెప్పబడుతుంది ఇప్పుడు మృతు దృష్టాంతం మృతు నుంచి ఘటం వచ్చినట్టుగానే ఈ కూడా పరబ్రహ్మ నుంచి వచ్చింది ఇక్కడ పరబ్రహ్మను ఒక తత్వంగా ప్రతిపాదిస్తారు అలాగే లోహదృష్టాంతము ఇక ముండకంలోకి వస్తే విస్ఫులింగ దృష్టాంతము ఆది శబ్దం చేత ఆత్మావా ఆత్మ ఆకాశ సంహూత ఇత్యాది తైత్రీయ దృష్టాంతాలు ఇవన్నీ ఉంటాయి మీరు ఆ పురాణగాథలు చూస్తే ఏమో చాలామంది దేవతలు అక్కడెక్కడో ఉన్నారని వాళ్ళ నుంచి మనస్సు రూప స్వరూపిస్తారని అలా ఉంటుంది మన ఆలోచనలు అట్టు తత్వాన్ని ప్రతిపాదించే ఉపనిషద్భాగంలో కూడా ఆ పరబ్రహ్మ నుంచి ప్రాణాలు పుట్టాయి పంచభూతాలు వచ్చాయి ఇవి వచ్చాయి అవి వచ్చాయి అలా ఉంటాయి ఇదంతా చూసి ఈ భేదమే సత్యం అని అనుకోవడం కోసం ఉద్దేశించబడినవి కాదు ఇవన్నీ మరి ఎందుకు చెప్పినట్టు అంటే ఈ కారణ కార్య విచారం సాధారణంగా మనుషులు కార్య విచారం చేస్తూ ఉంటారు కార్య విచారం అంటే జగత్తులో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని విచారం దాని మీద విచారం చేయటం ఇప్పుడు మీరు హిస్టరీ విచారం చేశారనుకోండి అది కారణ విచారమా కార్య విచారమా కార్య విచారమా జియాగ్రఫీ డిస్కస్ చేశారనుకోండి అది కార్య విచారమే పాలిటిక్స్ డిస్కస్ చేశారనుకోండి అది కార్య కార్య విచారమే సో ఈ విధంగా మానవులు ఏదో పేరుతోటి కార్య విచారం చేస్తారు ఈ కార్య విచారం వల్ల మనస్సులో రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి తప్ప మరొక విచ మరొకటే ఉండవు రాగద్వేషాలే ఉంటాయి ఇంకేముండవు కార్య విచారం యొక్క లక్షణం అది కానీ కారణ విచారం కనుక చేసినట్లయితే రాగద్వేషాలు శిథిలమవుతాయి మనస్సు ఒక హయ్యర్ లెవెల్కి మనస్సును మనం తీసుకువెళ్ళిన వాళ్ళం అవుతాం ఈ భేదాలు ఇవన్నీ ఇలా ఉండనే ఉన్నాయి దీని అంతకీ మూల కారణం ఏది దీన్ని కారణ విచారము ఉపనిషత్తుల్లో కారణ విచారం అధికంగా ఉంటుంది ఈ కారణాలు ఈ ఈ కార్య కార్య జగత్తంతా కూడా కారణమైన పరబ్రహ్మ నుంచి ఆవిర్భవించింది మీరు ఎప్పుడైతే కార్యం నుంచి కారణం వైపు పైన ఆరంభిస్తారో అప్పుడే మనస్సు ఒక హయ్యర్ లెవెల్కి పోయి ఆ రాగద్వేషాలు శిథిలం అవుతాయి ఎందుకంటే కార్యక్షేత్రంలో అనేక రాగద్వేషాలు ఉంటాయి కారణంలో రాగద్వేషాలకు అతీతంగా ఉంటుంది ఇప్పుడు ఆభరణాలను చూడటం ప్రారంభిస్తే ఇది బాగుంది ఇది బాగులేదు అని ఇలాగ అనేక రాగద్వేషాలు ఉంటాయి బంగారం దగ్గర వచ్చేవాడికి ఈ రాగద్వేషాలు ఉండవు అది వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది పరంబ్రహ్మ కూడా అలాగే ఇప్పుడు మనుషులు ఈ మతం ఆ మతం అనే వస్తుంది మతం అనగానే ఈ వర్గం ఆ వర్గం అని వర్గ ప్రసక్తి వస్తుంది వర్గంలో మరో ప్రసక్తి వస్తుంది ఈ రకంగా రాగద్వేషాలు కూడా ఉంటాయి వాటిలో అలా కాకుండా ఈ సకల ప్రాణులకు మూలస్థానమైన పరబ్రహ్మ అంటే దాంట్లో రాగద్వేషాలు ఏమి ఉంటాయి ఉండవు కాబట్టి ఈ కారణ విచారం అన్నది మనస్సు యొక్క అంత శుద్ధికి చాలా చక్కటి ఉపాయం ఆ రకంగా అదొక ఉపాయము ఉపాయ సహ అవతారాయ ఒక సత్యాన్ని అవతరింపజేయటానికి వీడి బుద్ధిలో సత్యం దిగి రావాలి అవతరించుటంటే దిగి వచ్చిట ఆ సత్యం వీడి బుద్ధిలో ప్రవేశించాలి ప్రవేశించాలి అంటే కారణ విచారం ఉపయోగపడుతుంది అందుకోసం పరబ్రహ్మను ఈ జగత్తంతా వచ్చిందని చెప్తున్నారు తప్ప ఈ జగత్తంతా సత్యము ఈ భేదమే సత్యము అని నిర్ధారించటం కోసం కాదు నాస్తి భేద కథంచనా మీరు ఏ విధంగా చూసుకున్నా భేదము మటుకు లేదు సృష్టివాక్యాలను ఉటంకించి ఇదిగో భేదాన్ని చెప్తున్నాయి అనేటువంటి మాట సందర్భం ఏమిటో ఏదైతే కలదో అది చాలా తప్పది అది మీమాంసా నియమాలకి విరుద్ధము ఎందుకంటే భేదాన్ని చెప్పడం వల్ల శృతి అప్రమాణం అయిపోతుంది ఎందుకంటే భేదము ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరం అవుతూనే ప్రత్యక్ష ప్రమాణ గోచరమైన విషయాన్ని మళ్ళీ వేదం చెప్పింది అంటే వేదం గొప్ప వేదం గొప్ప ఏమి మిగలదు ఇంకా అది అలాంటి పెట్టండి గొప్ప మిగలకపోవడం అలాంటి ప్రమాణమే కాకుండా ఎందుకంటే ప్రమాణం ఏది ప్రమాణాంతరగోచరము కాని సత్యాన్ని చెప్తే ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణ గోచరమైన భేదాన్నే వేదం కూడా చెప్తే అది వేదం అప్రమాణం అటువంటి ప్రమాదం కూడా ఒకటి గలదు ఇది మన టాపిక్ సో కార్యకారణ అభ్యుతి మీకు వేదంలో కనపడే కార్యకారణ విచారమంతా కూడా అది అంత మన మన దృష్టిని ఉన్న ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి పరమార్థాన్ని నిరూపించడం కోసం ఆ సందర్భంలో అనువాదం ఉంటుంది అంటే మన అనుభవాన్ని ఒకసారి మళ్ళీ చెప్పి దీనికి పైన ఉండే కారణాన్ని చెప్పడం అనే ఉంటుంది ఆ అనువాదం చూసి అదిగో ఇదంతా భేదాన్ని చెప్తోంది వేదము అని మనం అనుకోరాదు నాస్తి భేద కథంచనా మరి ఈ ఉపనిషద్వాక్యాలు ఈ ఏవైతే ఉన్నాయో వాటిని అర్థవాదులుగా స్వీకరించాలి వాటి తాత్పర్యము సందేశం ఏమిటో చూసుకోవాలి కానీ వాటిని లిటరల్గా యథాతథంగా స్వీకరించకూడదు యథాతథంగా స్వీకరించటంలో చాలా కష్టాలుంటాయి అనేక ఇబ్బందులు ఉంటాయి సో ఉపాయ సో అవతారాయ దీనికి దృష్టాంతం ఏమిటంటే ఉపనిషత్తుల మేము విచారం చేసుకోవటం మా ల మాకున్న అలవాటు అది మా దృష్టిలో ఈ చర్చంతా కూడా జీవపరమాత్మ యొక్క ఏకత్వాన్ని చెప్పడం కోసం ఉద్దేశింపబడింది తప్ప జీవుడు పరమాత్మ నుండి భిన్నంగా ఉన్నాడని చెప్పడం కోసం ఉద్దేశించింది కాదు అని ఇప్పుడు జీవుడు ఈశ్వరు నుంచి పుట్టాడు అన్నారు మంచిది దాని ప్రయోజనం ఏమిటి ఈశ్వరుడనే ఒక సత్యాన్ని వీడి బుద్ధిలో ప్రవేశపెట్టడం నెంబర్ వన్ లేకపోతే వీడి ఆదిజ్యం గురించి వీడికి చెప్పకపోతే వీడి జగత్త సత్యమని ఇదే సర్వం అని కూర్చుంటాడు ఈశ్వరుడు మాట లేకుండా సో దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ నీవే ఆ ఈశ్వరుడు నుంచి విడిపోయినట్టుగా నువ్వు అజ్ఞానం చేత భావిస్తున్నావు తప్పిస్తే నీకు ఆ ఈశ్వరునికి దట్ ఈస్ ది పర్పస్ జీవపరమాత్మ ఏకత్వాన్ని బోధించటం కోసం ఈశ్వరుడి నుంచి జీవులందరూ పుట్టారని చెప్పబడింది కానీ జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని చెప్పడం కోసం ఆ మాటని చెప్పలేదు అది సంగతి యథా ప్రాణ సంవాదే వాగాసురపాత్మవేధాద్యాఖ్యాయి కాల్పిత ప్రాణవైశిష్ట్య బోధావతారాయ మీకు ఆ కథలో ఒక అంశం నిన్న చెప్పాను దాంట్లో ఇంకో అంశం కూడా కాదు అదేమిటంటే వాగింద్రియముండదు ఈ వాగింద్రియము ప్రవర్తించటం అంటే పని చేయటం ప్రారంభించింది పని చేస్తు ఉండగా అది చాలా చక్కగా పనిచేస్తుంటే ఈ అసురులు వచ్చారు రాక్షసులు వచ్చి ఓ వాగింద్రియమా నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు సుమా అంటో ఏదో పొగిడే అది సో ఇదండి కథ దేవతలకి రాక్షసులకి యుద్ధం వచ్చింది కథ దేవాసు మొదటికి వచ్చింది దేవాసురా సంహిత ఆసన్ ఈ కవుళ్ళు వల్లించి వల్లించి నడువు విరిగిపోయింది అలాగే మొదలవుతుంది దేవాసురా సంహిత ఆసన్ అంటే దేవతలు రాక్షసులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు ఆ తర్వాత ఏమిటి ఏవేవో ఉంటాయి ఇనివే దేవతలు రాక్షసులు యుద్ధం చేసుకుంటున్నారు యుద్ధం చేసుకుంటే దేవతలు ఏం చేశారంటే ఈ రాక్షసులను మనం జయించడానికి ఉపాయము యజ్ఞము అని యజ్ఞం చేశారు అంటే మన హృదయంలో ఉండే దుష్టవాసనలను జయించడానికి ఉపాయం ఏమిటి ఈశ్వరుని ఆరాధించుట అని అర్థం నాకు ఎక్కడికెక్కడికి అర్థం కూడా చెప్పేస్తున్నాను నేను యజ్ఞం చేశాను సరే యజ్ఞం చేస్తే ఉద్ఘాత అని ఒకడు ఉంటాడు యజ్ఞంలో అంటే సామవేదాన్ని గానం చేసేవాడు వాడిని ఉద్ఘాత అంటారు ఇప్పుడు ఇంద్రియాలలో ఒక ఇంద్రియాన్ని ఉద్ఘాత అనే రుత్విక్కుగా ఎన్నుకోవాలి ఏ ఇంద్రియాన్ని ఎన్నుకుంటారండి వాగింద్రియాన్ని ఎన్నుకుంటారు కాబట్టి వాగింద్రియాన్ని పిలిచే ఏ వాగింద్రియమా ఇలాది ఏ చేయవా అన్న ఆ వాగింద్రియం వచ్చింది నువ్వు మాకు ఉద్ఘాతగా ఉండు అన్నారు అంటే సరే వాగింద్రియం సో ఇప్పుడు వాగింద్రియం ఉద్ఘాత ఇది కథ నిజంగా వాగింద్రియం అనేవాడు ఒకడు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు ఈ చిన్నపిల్లలు స్కిట్స్ వేస్తారు ఆ స్కిట్స్లో ఏం చేస్తారంటే ఓ పిల్లాడు ఈ రబ్బరు బెలూన్లు అంటే తొడిగేసుకుంటాడు ఆ రబ్బరు బెలూన్ కన్ను గోమ ఒకటి పెద్ద వేస్తాడు అది కన్ను అనమాట ఆ పిల్లాడు కన్ను ఇంకో రబ్బరు బెలూన్ తొడిగేస్తారు ఇంకో పిల్లాడికి తొడిగేసి దానికి నోరు ముఖం పెద్ద బొమ్మ నోరు బొమ్మలా పెడతారు సో ఆ కుర్రాడు వాగేంద్రియం అలా అవన్నీ నిజంగా సపరేట్గా ఉన్నాయని ఒప్పుకున్నాను మన పౌరాణికులకి అప్పచెప్పిస్తే ఈ కథని వాళ్ళు చెలికేస్తారు అంటున్నారు ఇదంతా ఇలా సపరేట్గా ఉన్నాయని కథ కథ కింద బాగుంది ఈ కథ ఎందుకంటే వాళ్ళ పురాణాల్లో కనపడవు ఈ కథ కొంత కొత్త కొత్త కథలు కూడా వస్తుంటే కొంత బాగుంటుంది చెప్పిన కథ చెప్పదా అదే పాట పాడదా ఇలాంటివి ఏమి వాడతారు సో ఆత్మవిచారం అయితే ఎన్నిసార్లు చెప్పినా అది కొంత నూతనంగా ఉంటుంది అదే విచారానికి ఆత్మనిష్ట సో మననానికి ఉపయోగపడుతుంది కథ ఎన్నిసార్లు చెప్తారు వెంకటేశ్వర స్వామి ఆయన ఏమో ఈ లక్ష్మీదేవి మీద కోపం వచ్చి ఇక్కడికి వచ్చి పద్మావతి అమ్మవారి లేదా మరో అమ్మవారి పెళ్లి చేసుకున్నారు ఎన్నిసార్లు చెప్తారది ఎన్నిసార్లు చెప్పినా అదే కథ కదా సో నిత్య కళ్యాణం పచ్చదోరణం అని చెప్తారండి సో ఎనీవే డోంట్ మైండ్ నేను ఏదో నా చేదస్వంతో నేను ఏదో అంటాను ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఎనీవే ఈ వాగింద్రియాన్ని ఉద్ఘాత నువ్వు మాకు ఉద్ఘాతగా ఉండబోయా మహానుభావా అని కోరే అంటే వాగ్ంద్రియం సరే అంది తాంశ్చవాగాది కళ్యాణాసంగజైన పాప నాసురా విధు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీకు ఏదైనా కోర్టు కేసు సమస్య వచ్చిందనుకోండి భగవంతుల అనుగ్రహంలో రానేకూడదు ఒకవేళ వచ్చింది అనుకోండి మీరు కొంచెం ఆనెస్ట్ లాయర్ని పెట్టుకోవాలి ఇండియాలో ఈ సమస్య ఉంది ఈ సమస్య బ్రిటన్లో లేదు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అమెరికాలో లేదు బ్రిటన్లో రూల్ ఏమిటంటే ఆ లాయర్ మీ పక్షాన వాదిస్తాడు వాడిని కోసేసినా కూడా మీకు వ్యతిరేకంగా వాదించాడు వాళ్ళు టెర్రరిస్టులని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళకేదో కేసు నడుపుతారు కదా కేసు నడిపి శిక్ష ఆ టెర్రరిస్ట్కి ఒక లాయర్ని వీళ్ళే కుదిర్చి పెడతారు ఆ లాయరు ఆ టెర్రరిస్ట్ పక్షాన చాలా లాయల్గా ఫెయిత్ఫుల్గా వాదిస్తారు ఎందుకు అలా ఎందుకు చేస్తున్నారు నేను టెర్రరిస్ట్కి సహకరిస్తున్నారంటే వాళ్ళు ఏమంటారో తెలుసిన అది ధర్మమే అది అది లా లాయర్ అనే వృత్తి ధర్మం అది మీరు ఇండియాలో ఇట్స్ ఎ డీప్ సీటెడ్ కరప్ట్ సొసైటీ ఐ టెలి మీరేమో అనుకోకుండా ఇలా అన్నాను నేను ఇండియాలో మీరు లాయర్ని పెట్టుకున్నారనుకోండి అవతల పక్షం వాడు ఈ లాయర్ని కొనేస్తాడు కదా కాబట్టి మీ లాయర్ని మీరు నమ్మలేరు ఇది ఎలా ఉందంటే కంచె వేసుకుంటే ఆ కంచి పక్కవాడి దాంట్లో కలిసిపోయిట్లా ఉన్న అయినట్టు అది కంచే చేను వేస్తే అని సాబిత ఉంటుంది లాయర్ని కొనేస్తారు పక్కవాడి లాయర్ని మీరు కొనే లాయర్ని అవతల కొనేస్తాడు అనే పాసిబిలిటీ ఉంటే మీరు ఎలా వర్క్ ఎలా చేయగలుగుతారు యూ యూ ఈవెన్ స్లీప్ ఎందుకంటే గుర్తు వచ్చినప్పుడే అయ్యోబోయి వాడు కొనేస్తాడేమో అని డౌట్ వస్తుంటే దిస్ ఈజ్ సంథింగ్ అమెజింగ్ లాయర్లను కొనేసి జడ్జీలను కొనేస్తే ఇంకా మీరు ఏం చేయగలుగుతారు సో ఆ విధంగా ఈ దేవతలు యజ్ఞం చేసి రాక్షసుల్ని చేయిద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తే ఉద్ఘాతని వాగింద్రియంగా పెట్టుకుంటే ఆ రాక్షసులు ఏం ప్లాన్ వేశారు ఈ వాగింద్రియాన్ని మన పక్షానికి తిప్పేసుకుందాము అని ప్లాన్ వేశారు సో వరణము అని ఉంటుంది ఋత్విగ్ వరణము అని సో దేవతలకి ఋత్విక్కుగా పనిచేయటానికి వాగింద్రియం ఒప్పుకుంది ఈ అసురులు వెళ్ళి ఆ వాగింద్రియాన్ని లోపాయికారిగా కలుసుకున్నారు ఓ వాగింద్రియమా నువ్వు దేవతల పక్షాన ఋత్విక్కుగా ఉంటూ మాకు అనుకూలంగా పనిచేసి పెట్టు అండ్ కలుసుకునే ఆ వాగింద్రియంలో పాపాన్ని ప్రవేశపెట్టావు పాపమనా వివిధు దాని ఎందు పాపాన్ని ప్రవేశపెట్టారు అంటే మన మన లాయర్ని అవతల పక్షం వాడు కొనేసుకున్నట్టు ఇప్పుడు అవతల పక్షం వాడికి రెండు లాయర్లు ఉంటారు వాళ్ళ లాయర ఒకడు మన లాయర ఒకడు వాడి కోసమే పనిచేస్తారు ఈ వాగింద్రియం దేవతల పక్షాన్ని పనిచేసి సామన్లని గానం చేస్తే ఆ యజ్ఞం సక్రమంగా పూర్తయితే ఆ శక్తితోటి రాక్షసులు విజయించాలని వాళ్ళు అనుకుంటూ ఉంటే ఈ రాక్షసులు వచ్చి వాగింద్రియంలో పాపాన్ని ప్రవేశపెట్టారు పాప మన వివిధు అంచేతనే వాగింద్రియంలో పాపం వచ్చేసింది అని కథ చూడండి ఈ లాయర్ కథ అది కథ కాదు అది అలాంటివి జరుగుతూ ఉంటాయి సొసైటీలో ఇక్కడ అక్కడ కానీ వాగింద్రియాన్ని మటుకు కథేనండి దాన్ని మీరు లిటరల్గా తీసుకోవద్దు ఎందుకు ఇలా చెప్పింది శృతి ఏమిటబ్బా ఈ కథ ఇలా ఉంది అని మీరు అంటే దాని అర్థం ఏంటో తెలిసిన వాక్కును ఉచ్చరించే సందర్భంలో పుణ్యవాక్కు పాపవాక్కు అని రెండు వాక్కులు ఉన్నాయి సృష్టిలో ఆ రెండో వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుడు నుంచి పుట్టింది కదా వాక్కు పుణ్యవాక్యే ఉండాలి పాపవాక్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ విధంగా వచ్చింది అని కథ అసురులు వల్ల వచ్చింది తర్వాత శ్రోత్రేంద్రియాన్ని అసురులు కొనేశారు దాంతో వీడు మంచివి వింటాడు చెడ్డవి వింటాడు జిహ్వేంద్రియాన్ని అసురులు కొనేశారు దాంతో వీడు మంచివి రుచి చూస్తాడు చెడ్డవి రుచి చూస్తాడు స్పర్శని కొనేశారు వాడు స్పర్శను కూడా పాప ప్రవేశం చేయించేశారు దాంతో వీడు మంచివాటిని స్పృశిస్తాడు చెడ్డవాటిని స్పృశిస్తాడు గంధము అంచేతనే సృష్టిలో సుగంధము దుర్గంధము ఈ దుర్గంధాన్ని అసురులు పెట్టి ప్రవేశపెట్టిన పాపమే దుర్గంధ రూపంగా ఉంది ఓకే ఇప్పుడు ఈ అసురులు ఈ ప్రాణదేవతని కొనేద్దామని ట్రై చేశారు ప్రాణంలో ప్రాణం అంటే శ్వాసరూపంగా ఉచ్ఛ్వాస నిశ్వాసరూపంగా ఉండే ప్రాణదేవత ఏదైతే కలదో లైఫ్ లైఫ్ ప్రిన్సిపల్ వైటల్ ఫోర్స్ అంటారు దాంట్లో పాపాన్ని ప్రవేశపెడదామని ట్రై చేశారు ట్రై చేస్తే ఎలా అయిపోయిందంటే బండరాయిని మీరు మెత్తటి మట్టి ముద్దతో కొట్టడానికి కొడితే ఏమిటవుతుంది ఆ బండరాయి ఏమీ కాదు మట్టి ముద్ద ఏమవుతుంది ముక్కలు ముక్కలు అయిపోతుంది ఈ అసురులు అలా అయిపోయారు ఈ ప్రాణదేవతలో వాళ్ళు పాపాన్ని ప్రవేశపెట్టలేకపోయారు అంచేతనే ప్రాణదేవత నిత్యశుద్ధము పుణ్యాత్ముడిలో సత్యాన్ని పలికి వాడి ప్రాణము శుద్ధమే అసత్యాన్ని పలికివాడి ప్రాణము శుద్ధమే సత్యాన్ని మంచి పని చేసేవాడి ప్రాణము శుద్ధమే చెడ్డ పని చేసేవాడి ప్రాణము శుద్ధమే ఇది కథ ఈ కథ ఎలా ఉందండి ఎంత బాగుందో చూడండి ఇంద్రియాలలో గుణము దోషము రెండు ఉంటాయి కానీ ప్రాణతత్వంలో గుణం లేదు దోషం లేదు రెండూ లేవు కాబట్టి ఇప్పుడు మీరు ఉపాసిస్తే దేన్ని ఉపాసించాలి ఇంద్రియాలను ఉపాసిస్తే మీకు గుణము దోషము రెండు వస్తాయి ఎందుకంటే ఉపాసమైన తత్వము యొక్క మంచి చెడ్డలు వీడికి వస్తాయి ఉపాసకుడికి వస్తాయి దెయ్యాన్ని ఉపాసించేవాడికి లక్షణాలు వస్తాయి దేవతను ఉపాసించేవాడికి దేవత లక్షణాలు వస్తాయి కాబట్టి మనం ఉపాసనంతో చేస్తే వాగింద్రియాన్ని కానీ ఇంద్రియాలని ఉపాసన చేయకూడదు ఇంద్రియాలను ఉపాసన చేస్తే గుణము దోషము రెండూ వస్తాయి మన జీవితంలో కూడా ఈ అనుభవం కలుగుతుంది మనం వాగింద్రియాన్ని మనం ఉపయోగించుకుంటూ పోతే గుణం వస్తుంది దోషం వస్తుంది కానీ ప్రాణదేవతను ఉపాసన చేస్తే మటుకు గుణదోషములు ఉండవు ఎప్పుడూ శుద్ధంగానే గుణదోషములకు అతీతమైన ఆ పరమాత్మతత్వానికి దగ్గర అవుతారు మీరు అని కథ ఇది ప్రాణోపాసనకి సంబంధించిన కథ ఏమండి ఇప్పుడు ఈ కథ యొక్క అభిప్రాయం ఏమిటి ప్రాణ సంవాదంలో ఈ వాగాద్యాసుర పాప వేధాది ఆఖ్యాయిక వాక్కు మొదలైన ఇంద్రియాలని అసురులకు చెందిన పాపముతో కొట్టుట వేధ అంటే పాపముతో కొట్టుట అంటే దానికి పాపాన్ని కలిగించి దాన్ని చెడగొట్టేయడం అనే ఆఖ్యాయిక ఏది గలదో ఉపాఖ్యానం ఏది ఈ ఉపాఖ్యానము కల్పిత కనపడ్డ ప్రతీ కథ అలాగే జరిగిపోయిందని అనుకోకూడదు లోకంలో దృష్టాంతాలు అనేక ఉంటాయి నేను నాకు తోచిన దృష్టాంతాలు చెప్పాను ఇంకా కొన్ని గుర్తు రావట్లేదు ఒకవేళ గుర్తు ఈ దృష్టాంతం చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కూడా చెప్పకపోవచ్చు సందర్భాల్లో లోకంలో ఇలాంటి ఏవేవో కథలు ఉంటాయి ఈ కథలు అన్నీ సత్యమే అనేసేయటం వల్ల ఎంత నష్టం వచ్చేసిందంటే హిందూ ధర్మానికి ఇప్పుడు సీతాదేవి గర్భవతిగా ఉండగా పూర్ణ గర్భిణి అయి రాముడు అడవికి తో అడవికి బ్యానిష్ చేశాడు అంటే అడవికి తోసేసినాడు అని కథ ఉంటాడు ఈ కథ వల్ల రాముని యొక్క ఉపాసనకి కలిగిన హాని ఇంత అంత హిందూ ధర్మానికి కలిగిన హాని ఈ కథను చూసి చాలామంది అసలు హిందూ ధర్మం మీదనే ఒక వ్యతిరేక భావాన్ని కల్పించుకున్నారు ఈ జన విజ్ఞాన వేదిక హేతువాద సంఘాలు వీళ్ళందరూ కూడా హిందూ ధర్మం మీద వేసే మట్టి వేసే సందర్భంలో ఈ కథను కొట్ ఈ కథ ఏమిటా మీరు కనుక విచారం చేస్తే నేను ఎప్పటినుంచో చెప్తున్నా ఈ మాటకు మీకు కూడా చెప్పు ఉంటాను ఈ కథ కల్పితము ఇది వాల్మీకి రామాయణంలో లేదు దానికి బోల్డ్ అని ఎవిడెన్సులు ఉన్నాయి అని ఇక నేను మీతో చాలాసార్లు చెప్పాను యుఎస్లో నేను క్లాసులు చెప్పే సందర్భంలో నన్ను ఎవరో అడిగారు అక్కడ వాళ్ళు అక్కడ యంగ్ పిలోర్స్ ఉంటారు వాళ్ళకి పూర్ణ ఎవడో చాకలివాడు సీతాదేవి మీద ఏదో పిచ్చిగా ఏదో మాట్లాడని అప్పుడు రాముడు చేయాల్సిన ధర్మం పని ఏమిటి చాకలివాడిని పట్టుకుని జైల్లో పెట్టాలి అంతేగాని ఈని అడవితో చేయడం ఏంటంటే ఏమైనా అర్థం ఉందో దానికి ఆ చాకలివాడిని తీసుకొచ్చేయాల నువ్వు ఎందుకు మాట్లాడావు నువ్వేమో పరుగు నష్టం దావా వెయ్యాలి చాకలాడి మీద కదా డిఫమేషన్ కేసు వేయాలి ఆ డిఫమేషన్ కేసుని రాముడు విచారించి వాడికి జైలు శిక్ష వేసి ఏదో చెయ్యాలి అది చేయకుండా సీతాదేవిని అడవికి తోలేడమేటండి అది దాన్ని అదే ధర్మం రాముడు ధర్మాత్ముడా ఆ బేసిస్ మీద ధర్మాత్ముడు అవుతాడా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చేది ఈ కథ సో ఈ కథ సత్యము కాదు ఇది కల్పితము అని నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను నేను యుఎస్లో చెప్పాను ఈ మాట ఎవరో కొన్నాడు అడిగితే దానికి సమాధానంగా చెప్పారు ఇది క్లాసులో ఉన్నమంది క్లాసులో చెప్పాను ఎవడో విని పూజ స్వామీజీకి చెప్పారు ఈ మాట ఇలా చెప్పాడు అంటే ఆయన స్వామిజీ ఇలా చెప్పాడు అంటే ఇది కల్పితంటనే అంటే ఆయన చాలా సంతోషించారు ఆయన కరెక్ట్గా చెప్పాడు అని నాతోటి కూడా అన్నారు మీరు బాగా చెప్పారండి అయిపోయాను నేను ఈవేళ ఉస్మానా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ సాయంస్క్రిత్ అకాడమీ వాళ్ళది జర్నల్ వస్తుంది జర్నల్ ఆఫ్ సాయంస్క్రిత్ అకాడమీ అది నాకు ఇచ్చారు కాంప్లిమెంటరీ కాపీ అది వస్తువులు చదివా చదివితే దాంట్లో ఒక ఆర్టికల్ ఉంది ఆర్టికల్లో ఒక సైంటిఫిక్ అంటే జర్నల్లో వచ్చిన ఆర్టికల్స్ పండితులు రాసిన ఆర్టికల్స్ ఇంగ్లీష్లో ఉంది ఆర్టికల్ ఆర్టికల్లో సోపపత్తికంగా అంటే యుక్తులతో సహా అంటే వాల్మీకి రామాయణాన్ని బేసిస్గా చేసుకుని అక్కడ రెండు అంశాలను అక్కడ నిరూపించారు ఒకటి శ్రీరాముడు సీతను అడవికి పంపించేసేవడం అన్నది తప్పు ఉత్తరాఖండ వాల్మీకి రాసింది కాదు తర్వాత వాళ్ళు పండితులెవల్లో రాముడికి ఇంకా మరింత శోభను చేకూర్చడం కోసం ఒక మిస్ప్లేస్డ్ ఒపీనియన్ తోటి ఇలాగ రాశారు మెడివల్ పీరియడ్లో ఒక తప్పుడు భావజాలంతో ఉన్న వాళ్ళెవల్లో రాసారు ఇది అని ముందు అది ఫస్ట్ ఐ వాస్ హ్యాపీ ఐ వాజ్ రీడింగ్ ప్రొఫెసర్ రాశారు మంచి ప్రొఫెసర్ నా పేరు గుర్తులేదు ఆర్టికల్ కూడా నేను అట్టి పెట్టాను ఇంకా ముందుకు వెళ్ళి సీతని అగ్నిప్రవేశ పరీక్ష కూడా తప్పని రాశాడు అతడు ఈ రోజు ఎందుకంటే దానికి బోల్ అంత ఇంటర్నల్ అవిడెన్స్ ఇచ్చారు వీళ్ళు కల్పించి పారేశారు సీతకు అగ్ని ప్రవేశ పరీక్ష అనేది ఏమీ లేదు సీతాదేవిని శ్రీరాముడు ఎంతో ప్రేమతోటి ఆహ్వానిస్తాడు అని ఆయన సోకపత్యకంగా నిరూపించాడు ఈ రెండు మీరు తీసేసి ఇప్పుడు రామాయణాన్ని ఇప్పుడు మీరు భావన చేయండి ఎలా ఉంటుందన్న ఎంత అద్భుతంగా ఉంటుందండి ఈ రెండు ఎపిసోడ్సు రాముడి గాథలో ప్రవేశపెట్టడం మూలంగా హిందూ ధర్మానికి కలిగిన నష్టము ఇంత అంతా కాదు చాలా నష్టం కాదు ఎనీవే ఇది కొంచెం డైగ్రెషన్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఈ కథలని యథాతథంగా తీసుకోవటంలో చాలా ప్రమాదం ఉన్నది తర్వాత వాసిష్ఠ గణపతి ముని ఇది కూడా నేను చెప్పాను చాలా అథెంటిక్ అండ్ పర్సన్ అందుకోసం ఇంకోసారి మీకు గుర్తు చేస్తున్నా గణపతి ముని ఏమన్నారంటే ఈ పురాణ గాథలు హిందూ ధర్మానికి చేసిన హాని ఇంత అంతా కాదు అని అన్నారు ఆయన శంభూ కవథ వృత్తాంతము ఇలాంటి గాథలు ఏవేవో ఉన్నాయి వీటి వల్ల హిందూ సమాజానికి చాలా హాని కలిగింది అని పెద్దలు చెప్పిన మాట నేను ఇక్కడ ఇవన్నీ కొంచెం అవుట్ ఆఫ్ ది వే ఏదో వెళ్ళి చెప్పాను కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుని చెప్పాల్సిన పాయింట్ ఏమిటంటే గాథని చూసేప్పుడు రెండు రకాలుగా చూడాలి ఇది అథెంటిక్ గాథ అవుతుందా ఏదో కథ ఎక్కడో ఏదో చెప్పాడని అలాగే వెళ్ళడం కాదు అథెంటిక్ అవుతుందా ఇట్ కెనాట్ బీ దెన్ యూ షుడ్ రిజెక్ట్ దట్ స్టోరీ నెంబర్ వన్ నెంబర్ టూ అది అథెంటిక్గా తీసుకున్న సందర్భంలో కూడా దాంట్లో ఉన్న సందేశం ఏమిటి చూసుకోవాలి కానీ దాన్ని లిటరల్గా తీసుకోకూడదు చూడండి శంకరులు వేదల్లో చెప్పిన కథని గురించి ఆయన ఇచ్చిన వర్ణన కల్పిత ఈ కథ కల్పించబడింది వేదలలో కల్పించుకుంటూ పోతారు కథలు ఆ కథని కల్పించటం అన్నది అదొక ప్రక్రియ దాని తాత్పర్యమైనటువంటి ఒక సందేశమే ఎందుకు కల్పించారు అంటే ప్రాణవైశిష్ట్య బోధావతారాయ ప్రాణము విశిష్టమైనది శ్రేష్టమైనది వైశిష్టము అంటే శ్రేష్టత్వము ప్రాణము శ్రేష్టము దేనికి ఉపాసన చేసుకోవటానికి మీరు వాగింద్రియాన్ని వాటిని ఉపాసన చేయొద్దు ప్రాణదేవతను ఉపాసన చేయండి అది శ్రేష్టమైనది అనే జ్ఞానము వీడికి కలగటం కోసం ఆ కథని చెప్పారు అది ప్రాణదేవత ఉపాసనకు సంబంధించిన ప్రకారం ఇలాంటి ఉపాసనలు కూడా ఉంటాయంటే యోగ యోగ శాస్త్రాల్లో అనేక ఉపాసనలు ఉన్నాయి ముక్కు మీద ఉపాసన ఉంది ముక్కు ఎందుకంటే ముక్కుకు ఉపాసన ఎందుకంటే ముక్కును ఉపాసన చేస్తే మూడు మాసాలు ఆరు మాసాలు మీకు దివ్యగంధం అనుభవానికి వస్తుంది అది ఫలం ఎక్కడైనా దుర్గంధాలు ఉంటే అవి మిమ్మల్ని బాధించం రోజెస్ అంటే గులాబీలు చుట్టుముట్టు లేకుండానే మీకు గులాబీల పరిమళం అనుభవానికి వస్తుంది అది ముక్కు ఇది పతంజలి యోగ దర్శనంలో విభూతిపాదంలో సూత్రం ఉంది మీరు చూసుకోండి కావాలంటే అలాంటి ఉపాసనలు ఉన్నాయి ఇటువంటి ఉపాసనలన్నింటినీ మీరు చేయకండి కేవలం ప్రాణదేవతోపాసనే చేయండి ప్రాణాయామంలో ప్రాణదేవతోపాసనని ప్రవేశపెట్టి ఓంకార సహితంగా అదే మీరు చేసుకోండి తప్ప ఇటువంటి పిచ్చి పిచ్చి ఉపాసనలు అనవసరం అని చెప్పడం కోసం ఆ కథని కల్పించాలి కాబట్టి కథ యొక్క సందర్భాన్ని అలా తీసుకోవాలి కానీ దాంట్లో ప్రతి అంశము నిజంగానే జరిగింది అని లిటరల్గా తీసుకుంటే చాలా సందర్భంగా వస్తుంది తదప్య సిద్ధమితి చే అది తదప్య సిద్ధమితి చే అంటే అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ప్రాణదేవతలో ఉండే గాథ ఉంది చూసారా వాగేంద్రియాన్ని ఉపాసన చేశాడు అసురుడు వచ్చి కొట్టాడు ఇది అది ఇదంతా కల్పితం మీరు అన్నారు కదా కల్పితం అని చెప్పి కేవలము ప్రాణదేవత శ్రేష్టము అనేది మాత్రమే అక్కడ తెలుసుకోదగిన సత్యము అని మీరున్నారు కదా దాని మీరు పూర్వపక్షం ఏంటంటే ఆ వంత పిసరు మాత్రం సత్యం అనేందుకంటా అది కూడా నువ్వు మొత్తమంతా కల్పితమేనో దాన్ని కూడా కల్పంలో పారాయి అని పూర్వపక్షం నా శాఖాభేదేశు అన్యథాన్యథాచ ప్రాణాది సంవాదశ్రవణాత్ అబ్బా అలా కాదు ఈ కథ కేవలము ఒక ఉపనిషత్తులో వచ్చిన కథ మాత్రమే కాదు ఇప్పుడు ఈ కథ చాందోగ్యోపనిషత్తులో ఓ రకంగా ఉంటాయి బృహదారం ఉపనిషత్తులో ఇదే కథ ఉంటుంది స్లైట్లీ డిఫరెంట్ ఉంటుంది ఏమండే మరో ఉపనిషత్తుకు ఇదే కథ ప్రశ్నోపనిషత్తులో ఉంది అక్కడ కొంచెం మార్పులతో ఉంటుంది ఇలా ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ మీరు చూసినట్లయితే ఈ కథలో ఉండే డీటెయిల్స్ ప్రధానం కాదు డీటెయిల్స్ కల్పితములే ఆ కల్పనలో ఎక్కడో రకంగానో అక్కడో రకంగానో కల్పించటం ఉన్నది కానీ ఈ డీటెయిల్స్ భిన్న భిన్నాలుగా ఉన్న వివిధ వేదశాఖలలో అన్నింటిలో కూడా ప్రాణదేవత శ్రేష్టము కాబట్టి ఉపాసించదగ్గది అనేది మాత్రం సమానంగా ఉన్నది కాబట్టి ఆ కథాకథకి సంబంధించిన డీటెయిల్సు కల్పితములు అని వాటిని మనం తెలుసుకోవాలి తప్ప ప్రాణదేవతో పాసన శ్రేష్టమైనది అన్నది కూడా కల్పితము అని అన్నానికి వీలు లేదు శాఖాభేదేషు అన్యథా అన్యథాచ ప్రాణాది సంవాదశ్రవణాత్ ఎందుకంటే వేదశాఖలు మారినప్పుడు ఈ ప్రాణదేవత ప్రాణము ఇతర ఇంద్రియములు వీళ్ళ మధ్యన జరిగినటువంటి చర్చ ఇదంతా కూడా ఏకరూపం కాలేదు అన్యథ అన్యథ ఉన్నది ఈ దృష్టాంతం ఎందుకు చెప్పారంటే ఈ సృష్టి దగ్గర కూడా సృష్టి అంతా ఏకరూపం కాలేదు వేర్వేరు వేదశాఖలలో వేర్వేరుగా ఉంది కానీ అన్ని వేదశాఖలలో సమానమైన అంశం ఏమున్నది అంటే పరబ్రహ్మ అద్వితీయము జీవుడు ఈశ్వరుని కంటే భిన్నము కాదు అప్పుడే అద్వితీయత్వం కుదురుతుంది అది మాత్రం సమానంగా ఉంది అందుకోసం ఆ ఎగ్జాంపుల్ అలాగే దాన్ని మెయింటైన్ చేసుకొస్తున్నారు సృష్టిర్యా చోదిత అన్యథ అదేవిధంగా ప్రాణాది సంవాదంలో కూడా ఈ సంవాదము సంవాదం అంటే డిస్కషన్ ప్రాణదేవతకి మిగిలిన ఇంద్రియాలకి ఈ డిస్కషన్ డీటెయిల్స్ భిన్న భిన్నాలుగా ఉన్నాయి ఒకే రకంగా లేవు వేరు శాఖల్లో కానీ మూల సూత్రము అంటే ప్రాణదేవతనే ఉపాసించవలను అనేది అన్నింట్లోనూ సమానంగా ఉన్నది అని ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి य संवाद पर भूत एकर संवादाश्रोष्यत विरुद्धानेक प्रकार अश्रोष्यतृंगुल वि वि क्रियाने प्रयोग इपड़ ఈ సంవాదము అంటే ప్రాణదేవత అనే ఒక దేవత ఉంది ఆవిడేమో మీటింగ్ పెట్టింది ఆ మీటింగుకి ఈ ఇంద్రియ దేవతలందరినీ పిలిచింది వాళ్ళందరూ కలిసి చర్చించారు ఇది ఇది యథార్థము లెటరల్గా కరెక్టు అని మీరు అన్నట్లయితే అన్ని వేదశాఖలలోనూ సమానంగా ఉండాలని ఒక వేదశాఖలో ఓ రకంగా ఇంకో వేదశాఖలో మరో రకంగా ఉంది అంటే దాని అభిప్రాయం ఏమిటి ఇప్పుడు నేను ఇది ఎక్కడో ఓ పుస్తకంలో కూడా చెప్పాను అంటే నేను టీచ్ చేస్తున్నప్పుడు వచ్చే అనుభవాన్ని బట్టి నన్ను ఎవడో ప్రశ్న అడిగారు గణపతి పెద్దవాడా కుమారస్వామి పెద్దవాడా అని అడిగారు నేను నా ఈ ప్రశ్న విని నాకు ముందు కళ్ళు తిరిగాయి కొద్దిసేపు ఆగి కొన్ని మంచినీళ్ళు ఎందుకంటే ఈ ప్రశ్నకి ఇప్పుడు నేను సమాధానం చెప్పను గణపతి పెద్దవాడని చెప్పనా కుమారస్వామి ఇప్పుడు ఈ ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ రాంగులు అవి చూపిస్తే ఏదో కొంత ఇన్వెస్టిగేట్ చేసి వీడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లని వీడు కొంత గడబిడ చేశాడయ్యా ఇక్కడ అంత అలా వీచి చేశాడు కాబట్టి వీడే పెద్దవాడిని ఏదో మనం చెప్పొచ్చు ఈ గణపతికి కుమారస్వామికి ఏమని చెప్తాను మీరు ఎలా చెప్తారు నాకు ఆ సమాధానం తోచలేదు అప్పుడు నేను ఆయన అడిగాను మీరు ఎందుకు అడిగారు అసలు ఈ ప్రశ్న ఎందుకు అడిగాను నేను అడిగాను అడిగాని చెప్పాడు ఒక ఒక పురాణంలో గణపతి పెద్దవాడని ఉందండి ఇంకో పురాణంలో కుమారస్వామి పెద్దవాడని ఉంది అంటే నేను అన్నాను చూడండి మీరు ఎక్కడో ముక్క అక్కడో ముక్క తీసుకున్నారు ఈ రెండు పురాణాల్లో మొత్తం గాథల్ని కనుక చూసినట్లయితే అక్కడ తాత్పర్యం ఏదో వేరే ఇంకొకటి ఉండుంటుంది ఆ కథ ఏమిటో చెప్పండి అంటే గణపతి తల్లిదండ్రులని జగత్తు అది కథ మీకు అందరికీ తెలుసున్నదే జగత్తంతా ఎవళ్ళ ముందు చుట్టి రావాలి అంటే గణపతిని ఎగ్గేస్తాడు ఓ పురాణంలో గణపతి పెద్ద కొడుకు గణపతి నెగ్గాడని ఇంకో పురాణంలో చిన్న కొడుకు గణపతి నెగ్గాడు కాబట్టి ఇప్పుడు గణపతి పెద్ద కొడుకా చిన్న కొడుక ఇది ఏదో తేల్చు అంటే నేను చెప్పిన వర్ణితస్తుంది ఆ కథ కల్పితన్ర నాయన అంచేతనే ఈ పురాణంలో ఓ రకంగానూ ఆ పురాణంలో ఇంకో రకంగానూ ఉంది వాస్తవంగా శివుణ్ణి అలా కూర్చోబెట్టి అలా అలా చుట్టూ తిరిగి వచ్చి అలా నిజంగానే జరుగుంటే ఏదో ఒక రకంగానే ఉండాలి కానీ రెండు రకాలుగా ఉండకూడదు అది కథ కల్పితము దాని సారం అది కాదు ఈ డీటెయిల్స్ కాదు దాని సారము మరి దాని సారమేమిటి కొడుకన్న వాడికి తల్లిని మించిన దైవము లేదు అది సారం ఆఖరికి శ్రీ మహావిష్ణువైనా అంతే శివుడైనా అంతే గణపతి అంతే అక్కడ వరకు కూడా ఇదే ప్రిన్సిపల్ అన్వయిస్తుంది అది నువ్వు తెలుసుకో అంతేగాని వీడి డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి వాడి డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి వీడికి ఎన్ని వాడికి ఎన్నీళ్ళు ఈ డీటెయిల్స్ కల్పితములు అని సమాధానం లేదు సరిపడిందండి సమాధానం ఇప్పుడు ఈ ప్రాణ సంవాదంలో ఆ డీటెయిల్స్ ఆయన చెప్పబోతున్నారు అనేక డీటెయిల్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఆ డిఫరెన్సెస్ని ఓ చోట ఓ రకంగాను ఇంకో చోట ఇంకో రకంగాను ఉంది కాబట్టి దీన్ని బట్టి తెలిసింది ఏమిటంటే ఈ ప్రాణ సంవాదము అనే గాథ అయితే కల్పితము కానీ దాని సందేశం మాత్రం అన్నింట్లోనూ సమానంగా ఉంది అదేవిధంగా అసలు పాయింట్ ప్రాణ సంవాదం కాదు అది దృష్టాంతం ఒకటి సృష్టివాక్యములు కల్పితములు సృష్టి ప్రక్రియ ద సీక్వెన్స్ ఎట్సెట్రా కల్పితము ఉపనిషత్తులలో కేవలము పరబ్రహ్మ నుండి ఈ జగత్తంతా వచ్చింది కాబట్టి పరబ్రహ్మ కంటే భిన్నంగా లేదు పరబ్రహ్మ అది మాత్రమే సందేశము చూడండి ఈ ప్రకరణం నాకు బాగా నచ్చింది ఎందుకంటే నేను ఎప్పటి నుంచో పురాణ గాథల్ని సింబాలిక్గా చూడాలి ఏంటో అదొక క్యాంపెయిన్ కింద నేను చెప్పుకొస్తున్నాను అంతేకాకుండా మన దగ్గర నుంచి కొన్ని పుస్తకాల్లో కూడా ఆ స్పిరిట్ వచ్చింది ముఖ్యంగా గణపతి ఉపనిషత్తులో ప్రార్థనా షక్తిపతిలో ఈ స్పిరిట్ వచ్చింది తర్వాత మన భాగవత సప్తాహం ఒక పుస్తకం ఒకటి రాబోతోంది దాంట్లో కూడా ఈ అంశం బాగా ప్రధానంగా భాగవత గాథల్లో వస్తుంది సో కాబట్టి ఆ ప్రయత్నము లేకపోతే ఆ ఎఫర్టు ఏదైతే మన ద్వారా జరుగుతూ వస్తుందో దానికి చాలా బలాన్ని చేకూర్చేటువంటి ప్రసంగం ఇది అందుగురించి ఈ ప్రసంగం అంటే నాకు కొంచెం ప్రేమ కాబట్టి ఇక్కడ శంకరులు చక్కటి విశ్లేషణ చేసి మనకి ఒక సత్యాన్ని బాగా ప్రేమగా అందిస్తున్నారు కాబట్టి ఈ ఈ సంవాదక రూపకథలు ఆ సంవాదమే పరమార్థం కాదు ఒకవేళ సంవాదమే పరమార్థం అయితే ఆ సంవాదం అన్ని శాఖలలోనూ ఒకే రకంగా ఉండాలి తప్ప ఇన్ని రకాలుగా ఉండకూడదు ఇప్పుడు హిస్టరీ బుక్ ఉంటుంది ఇండియన్ హిస్టరీ నైన్టీన్త్ సెంచరీ ఇండియన్ హిస్టరీ అనే పుస్తకం ఉందనుకోండి అది ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రాశారు అనుకోండి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాశారు అనుకోండి వీళ్ళిద్దరూ డిఫరెంట్ డిఫరెంట్గా రాస్తే ఒప్పుకుంటారు మహాత్మా గాంధీ గారు అక్టోబర్ రెండునే స్వర్గస్థులైన ఒకళ్ళు రాసి అక్టోబర్ రెండు కాదండి ఆగస్టు నాలుగు నాలుగు స్వర్గస్థులైన ఇంకోహాలు రాశారంటే ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు ఎందుకంటే అక్కడ ఆ ఘటనలే పరమార్థం యాస్ ఈ ప్రాణ సంవాదం దగ్గర ఆ ఘటన పరమార్థం కానే కాదు కేవలము ప్రాణదేవతను ఉపాసించవలను అన్నమాటే పరమార్థము అంచేతనే ఆ సంవాదము చెప్పినటువంటి కథా భాగము ఓ చోటో రకంగాను ఇంకో చోట ఇంకో రకంగా ఉన్నా కూడా ఏమి మార్పు తేడా రాదు వీ అండర్స్టాండ్ ఆల్ దాట్ అని అంటున్నారు శ్రూయతే తూ తస్మాత్ నాదర్థ్యం సంవాదశ్రుతీనా ఇప్పుడు సంవాద ప్రాణ సంవాదశ్రుతి ఈ శాఖ శాఖ శాఖ అనేక వీటన్నింటి యొక్క పరమార్థము సంవాదమే అయ్యే పక్షంలో అవి భిన్న భిన్నాలుగా ఉండడానికి వీలు ఉండదు కానీ అలా ఉన్నాయి శ్రూయతేతు అలా ఉన్నాయి కాబట్టి మనం ఏమి నిర్ధారిస్తాము అంటే ప్రాణ సంవాద శ్రుతులకు సంవాదము యాజ్ సచ్ పరమార్థంగా తాత్పర్యం కాదు తాదర్థ్యం ఈ సంవాదం ఇలా అని తాతర్థ్యం అది చెప్పడం కోసం రాలేదు ఆ ఆ శృతులు ఎందుకు వచ్చాయంటే ఇప్పుడు టీవీ నైన్ వాడో లేకపోతే న్యూస్ వాడు ఏమంటాడు అదిగో అక్కడ ఈ రకమైనటువంటి బడ్జెట్ సెషన్ ఇలా అయింది అనేది చూపిస్తాడు దాని దాని అభిప్రాయం ఏమిటి ఇదిగో ఇక్కడ ఇలా జరిగింది ఈయన ఇలా అన్నాడు దాని మీద ఆయన అలాగంటే అబ్జెక్షన్ చేశాడు అదే దాని పరమార్థం ఈ సంవాదం యొక్క పరమార్థం కాదు అక్కడ ఎవళ్ళ ముందన్నారు ఎవళ్ళు ఏమన్నారు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఇట్ ఆల్ నిజానికి అటువంటి సంవాదం అనేదే కుదరదు అసలు కల్పితమే కాబట్టి అంచేతనే మీకు డీటెయిల్స్ డిఫరెన్సెస్ ఉండడంలో తప్పేం లేదు ఎందుకంటే కల్పితం కనుక ఇప్పుడు దేవదాస్ సినిమా తీశాడు అప్పట్లో మొట్టమొదటిది బెంగాలీలో తీశారు ఆ తర్వాత మా చిన్నప్పుడు దాన్నేమో తీశారు తెలుగులో బ్లాక్ అండ్ వైట్లో ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన కలర్లో తీశారు ఆ తర్వాత మళ్ళీ మధ్యన హిందీలో తీశారు ఇవన్నీ ఏకరూపంగా ఉండవు ఏవో మార్పులు చేర్పులు ఇక్కడ అక్కడ ఏవో బేసిక్ డిఫరెన్సెస్ ఉంటాయి ఎందుకని అది కల్పిత కాథ కాబట్టి కానీ వీటన్నిటి వెనుక శరత్చంద్ర చటోపాధ్యాయు యొక్క ఒక ప్రేమ నవల అనేదో ఒక అభిప్రాయం ఒకటి అది మాత్రం అన్నిటికీ కామన్ అలాంటిది ఏదైనా ఒకటి మీరు వర్ణించదలుచుకుంటే కరుణరసప ప్రధానము అని మీరు అనుకోదలుచుకుంటే దట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ఈ డీటెయిల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ సంథింగ్ లైక్ దాట్ తత్పత్తి వాక్యాన్ని ప్రత్యేక ఈ ఉత్పత్తి వాక్యాల విషయంలో కూడా మీరు అలాగే అర్థం చేసుకోవాలి ఈ వేర్వేరు శాఖల్లో వేరువేరుగా ఉంది అన్నది ఇక్కడ ఆనందగిరి పాపం వివరించాడు ఇంట్రెస్టింగ్ ఓ చోట ఒక శాఖలో ఎలా ఉందంటే ఈ ఇంద్రియాలు వాటిలో అవి కొట్టుకుంటున్నాయి ఏది గొప్ప అంటే ఏది గొప్ప పుట్టుకుంటుంటే వాటిల్లో ఏది గొప్పో వాటికి తేలలేదు తేలకపోతే బ్రహ్మదేవుడి దగ్గరికి పోయాయి ఆయన నిన్న చెప్పాను అది ఏ ఇంద్రియము పైకి పోతే పని ఆగిపోతుందో దేహం భ్రష్ట శిథిలమైపోతుందో అది గొప్పది అని బ్రహ్మదేవుడు రూల్ చెప్పాడు ఆ విధంగా అది ఒక కథ అది ఒక కథ ఏమండే ఈ ఒక ఒక ఉపనిషత్తులో కథలో ప్రాణదేవత వాంద్రియము కన్ను ఇంద్రియము చెవి మనస్సు ఇవి పాల్గొన్నాయి అంటే ముఖ్య ప్రాణం కాకుండా నాలుగు ఇంద్రియాలు మాత్రమే పాల్గొన్నాయి ఆ పోటీలో ఒక ఒక ఉపనిషత్తులో ఇంకో ఉపనిషత్తులో ఈ నాలుగు కాకుండా ఐదారు ఇంద్రియాలు పాల్గొన్నాయి నాలుగు కాకుండా ప్రాణం ప్లస్ ఫోర్ ఒక ఉపనిషత్తులో ఒక వేదశాఖలో ఇంకో వేదశాఖలో ప్రాణం ప్లస్ ఫైవ్ ఉన్నాయి తర్వాత ఒక వేదశాఖలో ముందు వాక్కు పైకి వెళ్ళి వచ్చింది తర్వాత చక్షుః పైకి పోయే వెనక్కి వచ్చింది ఇంకో వేదశాఖలో దగ్గరికి వచ్చేప్పటికి ముందు చక్షుః పైకి పోయి వచ్చింది తర్వాత శ్రోత్రం పైకి పోయి వచ్చి ఆ తర్వాత ఎప్పుడో వాక్కు పైకి పోయే వెనక్కి వచ్చింది ఇలాంటి భేదాలు ఉన్నాయి దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి ఇట్ ఈజ్ ఆల్ కల్పితము దాని తాత్పర్యము ఈ డీటెయిల్స్ కాదు అని తెలిసిపోతుంది కదా అది అంతే కింద చక్కటి వివరణ ఇచ్చారు ఈ ప్రాణ సంవాద శ్రుతులకి పరస్పర వైరుభ్యం ఉంది కాబట్టి ఆ కథ యొక్క వివరాలలో తాత్పర్యం లేదు అని దాన్ని బట్టి తెలిసిపోయింది కథ సందేశము అన్నిటికీ సమానంగా ఉంది అదియే దాని తాత్పర్యము కల్ప సర్గభేదాత్ అమ్మో ఇంకో టాపిక్లోకి వస్తున్నా ఉండవు మీరు ఏదో వింటున్నారు బాగానే ఉంది కానీ ఇటువంటి ఇష్యూస్ మీరు ఎప్పుడూ ఫేస్ చేయరు నేను ఫేస్ చేస్తూ ఉంటాను ఎందుకని నేను కొంచెం ఆ శాస్త్రంలో ఉన్న విషయాలని నేను గతానుగతికంగా లేకుండా అందరూ కథలు కాలు కాక చెప్పుకున్నట్టుగా చెప్పుకోకుండా శాస్త్రాన్ని చెప్పాటం చెప్పడం అని పని పెట్టుకున్నా కనుక నాకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి తెంగాట్ శంకరులు అద్భుతంగా సెటిల్ చేసి పెట్టారు అయితే లోకంలో భాష్యాలు చదవటము శాస్త్రాన్ని చదవటము అనేది లేకుండా అయిపోయింది ఆ గాఢశీలత లేదు ఏదో ఏదో రామాయణం అనో తులసీదాసు లేకపోతే ఏవేవో రామాయణాలు ఉన్నాయిగా ఇప్పుడు రంగనాథ రామాయణము అలాంటి అంత దాకా కూడా వెళ్లకుండగా ఏదో ఈ ఈ సంపూర్ణ రామాయణం సినిమా క్యాసెట్ ఏదో చూసేసి రామాయణ ప్రవచనం చెప్పేసి జనాల్ని పోవేసుకుని కథలు చెప్పి కాలక్షేపం చేయటం ఒక వ్యవస్థ వచ్చేసింది ఈ చెప్పివాడు ఊరికే పై పై మాటలు చెప్పేసి కాలక్షేపం చేసేస్తాడు ఈ జనాలు కూడా ఫోన్ లేక కొద్దిసేపు వెళ్ళి తీర్థప్రసాదాలు తెచ్చుకుని అవతలకి పోదాం మన సంసారం మనం చూసుకుందాం అనే ధోరణిలో వీళ్ళు ఉంటారు సో స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ని కన్ఫ్యూజ్ అయితేనే ప్రక్రియలో నడిచిపోతూ ఉంటారు దాంతో లోతుగా పరిశీలన అనే ఇబ్బంది ఎవరికీ లేదు అంత లూజ్ వ్యవహారం చాలా షాలో అండ్ లూజ్ పక్కా అండ్ డీప్ ఉండదు సో దాంతో సో ఏ రకమైన మీమాంస చేయడానికి అవకాశం లేదు ఇప్పుడు మీకు ఓ సందర్భం చెప్తాను ఆ తర్వాత వాక్యం మీకు అర్థం రామాయణంలో కుంభక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాం మీ జనరల్ నాలెడ్జ్ ఎవడో చెప్పండి నాకు కుంభక రామాయణంలో కుంభకర్ణు చుంభకర్ణుని చంపింది ఎవరు చెప్పండి శ్రీరాముడు రామాయణంలో కుంభకర్ణుని చంపింది శ్రీరాముడు మహాభారతంలో రామాయణం కాసూస్తుంది మహాభారతంలో రామాయణంగా చూసుకున్నాడు ఈ పురాణాల్లో అన్ని గాథలు అన్ని చోట్ల వస్తాయి కూడా మహాభారతం పురాణం కాదు దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ అరణ్య పర్వంలో ధర్మరాజు గారు ఆ మహర్షులందరినీ కలుస్తూ ఉంటారు ఆయనకి పన్నెండేళ్ళు సెలవు వచ్చింది ఈ సెలవులు ఉద్యోగ వేష్ణోష కూడా ఆశ్రమాలు తిరిగినట్టుగా ఈ మహర్షుల దగ్గరికి వెళ్తూ ఉంటాడు మార్కండయ్య మహర్షి కనపడతాయి కనపడితే మార్కండయ్య నువ్వు గొప్ప ఋషభయ్యా చూడనా ప్రారంభం అంటాడు అంటే ఆ ఏం పర్వాలేదు లేబా పన్నెండేళ్ళు రాజ్యం లేమితే నువ్వేం ఇంతట్లోకి మొక్క మొలిచిపోవు నీకంటే పూర్వం వాడు నీకంటే గొప్పవాడు రాముడు పద్నాలుగేళ్ళు అడవిలో పడిన హింస పడ్డాడు నీ గొప్పేముంది అంటాడు అంటే ఆ రాముడు ఎవరు ఆ గాథ ఏమి అని ఈయన అప్పుడు మొత్తం రామాయణం చెప్తాడే ఇది అరణ్య పుర్వంలో ఉంటుంది ఇప్పుడు లక్షా పదివేల శ్లోకాలు ఎక్కడి నుంచి ఇలాంటివి ఎన్ని పోగొతే వస్తాయి ఏమండే ఆ కథ ఉంది ఆ కథలో కుంభకర్ నుండి లక్ష్మణుడు చంపుతాడు